था था था था था था था गात ం శ్రీ మహాహరిస్మృతి రాజహాభవ శరం లోకశంకరం ఓం సహనా సరణం భవన్ సరీకరవీ తేజస్వి మహుభీతమస్త మహు సాహరీ ఇది అనుకూలంగా లేదండి నా కంటికి ఇబ్బంది కాడ పెట్టచ్చు కదా ఇక్కడికి పెట్టడంలో ఏదైనా సమస్య ఉందా దాన్ని ఇలాగా ప్యాక్ చేశారు దీనిగా అది చిన్న స్టాండ్ వాపస్ ఇచ్చేసాడు అండి నేను అంటున్నాది ఈ పెద్ద స్టాండ్ బాగులేదని కాదు ఈ పైన ఇది ఇక్కడ చిన్న స్టాండ్ ఇక్కడీ అజయ్ ఇక్కడ పెద్ద స్టాండ్ కానీ చిన్న స్టాండ్ లేదా మంచి మ్యానేజ్ సహనకు సహ విభన్ విశ్రాంతి బ్రహ్మావేత్ యస్మాత్ తి నిన్న క్లాస్లో మనం ఒక చిన్న ఇబ్బంది పడ్డాం రేటంటే అంటే తెలుసుకున్నది తెలియబడింది కూడా బ్రహ్మయ్యే సో బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంత అని ఉంది పైన బ్రహ్మ విద్య అన్నప్పుడు బ్రహ్మ కర్మ అవుతుంది విద్యకి కర్మ బ్రహ్మ తెలుసుకుంట విద్యకి తెలియక ఏది బ్రహ్మను అని ఆ బ్రహ్మ విద్యతో తెలియబడేది ఏది బ్రహ్మ ఓకే కిము తత్ అది ఏది బ్రహ్మవి విద్య చేత తెలియబడేది ఏది బ్రహ్మ తెలుసుకున్నది ఎవరు బ్రహ్మ ఈ మాండవక్యంలో కూడా చక్క ఇలాగే స్వయమేవ ఆత్మ ఆత్మనా ఆత్మానం మాయయా కల్పయతి అని శ్లోకం ఆత్మ తానే తనచేతనే తన ఎందే మాయచేత వివిధ భేదములను వివిధ ఆకారములను లేక రూపములను కల్పిస్తూ ఉంటుంది ఇక్కడ కర్త ఆత్మయే కర్మ కూడా ఆత్మయే కరణము సో ఆ విధంగా దానిని నిర్వహించాల్సి ఉంటుంది దీన్ని ద్వైత దృష్టి గలవాళ్ళు నిర్వహించలేరు వాళ్ళకి కష్టం అవుతుంది ద్వైత ద్వైతం ఫిక్స్టేట్ అయి ఉన్నవాళ్ళు అంటే మనస్సులో గట్టిగా ద్వైత భావన పెట్టుకున్న వాళ్ళు దీనిని ఇటువంటి ప్రతిపాదనను అదేదో ఒక చాలా కఠినమైన విషయంగా పెద్ద విరోధం అన్నట్టుగా దాన్ని వాళ్ళు చూడడానికి అలవాటు పడుతుంటారు దాన్ని విరోధము అని మీరు ఇది లాగుతోందా బాగాను ఓకే విరోధము అని మీరు దాన్ని భావన చేస్తారో అప్పుడు దాన్ని తెలుసుకోవటానికి ఆ భావన లేక ఆ ధారణయే ఆటంకమవుతూ ఉంటుంది ఫస్ట్ సో అక్కడ ఉన్నాం మనం తిని తద్ బ్రహ్మ వేది ఆ బ్రహ్మ తెలుసుకున్నది తెలుసుకున్నది కూడా బ్రహ్మయే తెలియబడింది బ్రహ్మయే తెలుసుకున్నది బ్రహ్మయే ఇంతటి ఆ బ్రహ్మ దేనిని తెలుసుకున్నది దేనిని తెలుసుకుని అది సర్వము అయినదో అది ఏది యస్మాత్తో సర్వం అభవత్ దేని తెలుసుకుని అది సర్వమైనదో సర్వాత్మ భావమును పొందినదో అది ఏది ఈ సర్వాత్మభావం గురించి ఇంకొంచెం విస్తారంగా చెప్తానని అన్నాను ఈవేళ వైపు కూడా మనం దాని ప్రస్తావన చేద్దాము భాషను చూద్దాము బ్రహ్మ ఇక్కడ బ్రహ్మని కర్మగా చేసి ప్రశ్న వేశారు ఏమిటండి ఆ బ్రహ్మ ఎస్య విజ్ఞానా సర్వం భవిష్యంత మనస్యామన్యంతే దేని యొక్క విజ్ఞానము వలన విజ్ఞానము అంటే ఇప్పుడు కూడా మన ఆత్మ కంటే భిన్నంగా ఉన్నట్లయితే విజ్ఞానము ఇంద్రియ జ్ఞానంలాగా వస్తుంది ప్రత్యక్ష జ్ఞానము అనుమాన జ్ఞానము వల్ల ఆత్మస్వరూపమే అయినప్పుడు సాక్షాత్కారము అని అంటారు సో దేని యొక్క విజ్ఞానము వలన అనగా సాక్షాత్కారము వలన మనవులు సర్వము అయిపోతాము మనము దీన్ని తెలుసుకున్నట్లయితే మనము సర్వము అవుతాము సర్వాత్మభావాన్ని పొందుతాము అని అనుకుంటున్నారు అదిగో అది ఏది అది ఏది కిము తద్బ్రహ్మ ఆ బ్రహ్మ ఏది అది ఒకటి తర్వాత తత్తిం అవే ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏది ఇక్కడ తెలుసుకున్నది కూడా బ్రహ్మయే కాబట్టి తెలియబడేది బ్రహ్మయే తెలుసుకున్నది తెలుసుకునేది బ్రహ్మయే ఆ బ్రహ్మ దేనిని తెలుసుకున్నాను ఎందుకంటే బ్రహ్మయే సర్వమైనది బ్రహ్మ సర్వమైనది కదా బ్రహ్మ సర్వము ప్రసిద్ధి కలదు కదా లోకం ఆ మాట పైన చెప్పారు లోకంలో బ్రహ్మయే సర్వము అనే ప్రసిద్ధి కాదు సర్వం కల్విదం బ్రహ్మ ఆ వాక్యం అడలా చూపెట్టండి ఒకదాని తెలుసుకుంటే సర్వాత్మభావమును పొందును ఇప్పుడు బ్రహ్మ సర్వాత్మభావాన్ని పొంది ఉన్నది కదా మరి సర్వమయ్యి ఉన్నది కాబట్టి బ్రహ్మ తెలుసుకుని ఉన్నదనమాట ఏదని తెలుసుకుంటే సర్వాత్మభావము కలుగును దానిని బ్రహ్మ అప్పటికే తెలుసుకుని ఉన్నది అందుకోసం ప్రశ్న తత్కిం అదే ఆ బ్రహ్మ దేనిని తెలుసుకున్నాను అలా అలాంటి ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఎస్మాట్ విజ్ఞానాత్ తద్బ్రహ్మ సర్వమభవత్ ఆ బ్రహ్మ సర్వమైనది బ్రహ్మయే సర్వము అనే ప్రసిద్ధి గలదు కనుక ఆ బ్రహ్మ సర్వము అయి ఉన్నది అంటే దాన్ని ఒక దాన్ని సర్వమైనది అది ఏది ఎస్య విజ్ఞానాలు ఎస్మాట్ విజ్ఞానాలు ఏ విజ్ఞానం వలనైతే ఆ బ్రహ్మ సర్వము అయినదో అది ఏది ఆ బ్రహ్మ దేనిని తెలుసుకోను కాబట్టి ఎప్పుడు చెప్పినా బ్రహ్మే వస్తూ ఉంటుంది అక్కడ ఓకే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే ఇంకా వివరం వస్తుంది బ్రహ్మచ సర్వం ఇది శ్రూయతే శ్రూయతే అంటే వేదము శృతుల మనకి చెప్ప వినబడుతోంది ఏమని బ్రహ్మయే సర్వము అని శృతుల మనకు నిలబడుతున్నది తది ఏది అభిజ్ఞాయకించి సర్వము తామే అస్తూ ఇప్పుడు ఆ బ్రహ్మ సర్వము అయినది కదా ఇది కొంచెం యాంగిల్ మార్చడానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు ఫిక్స్ చేయండి ఓకే బ్రహ్మ సర్వమైనది కదా బ్రహ్మ సర్వమైనది అంటే మనుషులు ఎవరుకుంటున్నారు ఒక వస్తువు కలదు ఒక తత్వము కలదు దానిని తెలిసినతో సర్వము వదురు అని అనుకుంటున్నారు అంతకీ ఇప్పుడు బ్రహ్మ సర్వమైందని మీరు అంటున్నారు ఇది చెప్తోంది ఇప్పుడు బ్రహ్మ ఏదైనా తెలుసుకొని సర్వమైనదా లేక ఏది తెలియకుండానే సర్వమైనదా ఏదైనా తెలుసుకునే సర్వము అయినది అంటే ఆ తెలుసుకున్నది ఏమిటి అలా అక్కర్లేదండి ఏమీ తెలియకుండానే బ్రహ్మ సర్వము అయినది అంటే ఏమీ తెలియకుండా బ్రహ్మ సర్వము అయితే కూడా కొంచెం ఏమీ తెలియకుండా చూడండి ఆర్గ్యుమెంట్ చూడండి ఎలా ఉండాలి మన లోకంలో ఎలా ఉంటుందంటే గురువు గారికో రూలు శిష్యులందరికీ ఇంకో రూలు అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి వేషాలు ఈ బ్రహ్మ ఏదో ఒకటి తెలిసి సర్వమైంది కనుక తెలిసి సర్వమైనదా అయితే అది ఏంటి కాదండి తెలియకుండానే సర్వమైనది అయితే మనం కూడా తెలియకుండా సర్వము కావచ్చు కాబట్టి ఈ ఈ చర్చ కొంచెం ఓపిక పెడితే ముందుకు వెళ్తుంది అది ఇక్కడి నుంచి చాలా ఓపికగా దీన్ని మనం పరిష్కరించాల్సి వస్తుంది ఇది అవిజ్ఞాయిన సర్వమభవత్ త అన్యామీ అస్సు బ్రహ్మ విద్యయా అప్పుడు ఇంకా బ్రహ్మవిద్యతో ప్రయోజనం లేదు ఎందుకంటే బ్రహ్మ ఏమీ తెలియకుండానే సర్వమైన పక్షంలో మనం కూడా అలాగే ఏమీ తెలియకుండానే సర్వం అయిపోవచ్చు ఓకే అప్పుడు ఇంకా బ్రహ్మవిజ్ఞానం బ్రహ్మ విద్య అనేది అర్థం లేదు అత విజ్ఞాయ సర్వమభవే అదే అలా కాదండి బ్రహ్మ ఒకదాని తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందినది అన్నట్లయితే దానికి ఇంకో ఇబ్బంది ఉంది ఏమిటి ఇప్పుడు కర్మ చేసి స్వర్గాన్ని పొందారు అనుకోండి ఆ కర్మఫలమైన స్వర్గము అనిత్యము అలాగే విజ్ఞాన ఫలమైన సర్వాత్మభావం కూడా అనిత్యం మోక్షం సర్వాత్మభావము అంటే మోక్షం అది కూడా అనిత్యమవుతుంది సో విజ్ఞాయ సర్వమభవ్ ఒకవేళ అది తెలుసుకుని సర్వము అయిందన్న పక్షంలో విజ్ఞానసాధ్యత్వా కర్మఫల తుల్యమేవా అనుచత్వ ప్రసంగ సర్వభావస్ బ్రహ్మవిద్యాఫల తెలుసుకుని సర్వము అయినది అప్పుడు ఈ సర్వాత్మభావము సాధ్యము సాధ్యము అంటే ఒకనొక ప్రయత్నం చేత కు ఇట్లా చేయబడేది సాధింపబడేది ఏటో ప్రయత్నం విజ్ఞానం తెలివి చేత అది నిర్వహింపబడినది అంటే తెలుసుకునడం ద్వారా అది సంపన్నమైనది తెలుసుకునడం ద్వారా అలా ఉంటే ఉంటే చూద్దాం కొంచెం సేపు ఇప్పుడు బాగా లాగుతున్నట్టు ఈ రోజు కొంచెం ఓపిక పెట్టండి అంటున్నారు ఆయన అలాగే ఓటు పెట్టండి మీరు కూడా వేరే చూద్దాము ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు రేపు ఓటికి పెట్టండి ఏం పర్వాలండి పైన వేడి ఇక్కడ బ్రహ్మ విద్య ఇది చూడాలి సో సహనం ఏం పర్వాలేదు కాబట్టి విజ్ఞానం సాధ్యం అవుతుంది ఇప్పుడు స్వర్గం ఏమిటి కర్మ సాధ్యము అంట సాధ్యమంటే లభించేట్లా చేయబడేది కర్మ చేస్తే లభించింది అంతకుముందు లేదు అంతకుముందు మీకు స్వర్గం లేదు మీరు కర్మ చేస్తే స్వర్గం లభించింది అలాంటిది ఐత్యం అవుతుంది అలాగే విజ్ఞానం ముందు సర్వాత్మ భావం లేదు ఇప్పుడు విజ్ఞానం చేసి సర్వాత్మభావము పుట్టింది కాబట్టి కర్మఫలంతో సమానమే అవుతుంది కర్మఫలం ఏ విధముగా అనిత్యము అలాగే ఈ బ్రహ్మాత్మభావం సర్వాత్మభావం కూడా అనిత్యము అనే ప్రసక్తి వస్తుంది అనవస్థాదోషాయాభవతి తూర్వమీ అన్యద్విజ్ఞాయా తూర్వతరమీ అన్యద్విజ్ఞాయా ఇంకో సమస్య ఇది ఇంకో కొత్త సమస్య ఈ కొత్త సమస్య ఏంటంటే ఇప్పుడు బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మభావమును పొందెను అన్నారా బ్రహ్మ దేనుని తెలుసుకుని సర్వాత్మ భావమును పొందెను బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మభావమును పొందెను ఏమండి బ్రహ్మ తెలుసుకుబడేది కూడా బ్రహ్మయే కదా ఈ తెలుసుకున్న బ్రహ్మ తెలుసుకోవడానికి ముందు సర్వాత్మ కాలేదు తెలుసుకున్న తర్వాత సర్వాత్మ అయినది కానీ ఈ తెలియబడే బ్రహ్మ బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మ అయినది కదా తెలియబడే బ్రహ్మ అది సర్వాత్మ అయి ఉండాలి లేకపోతే సర్వాత్మ కాని బ్రహ్మ సర్వాత్మ కాని బ్రహ్మను తెలుసుకునే సర్వాత్మ ఎలా అవుతుంది కాబట్టి సర్వాత్మ కాని బ్రహ్మ సర్వాత్మ అయిన బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందింది అని చెప్పాలి ఇప్పుడు ఆ సర్వాత్మ అయిన బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మ అయినదా తెలుసుకోకుండా సర్వాత్మ అయినదా అంటే తెలుసుకోకుండా సర్వాత్మ అయినట్లయితే మనం కూడా అలా అవలసి కాదు తెలుసుకునే సర్వాత్మ అయినది అప్పుడది ఆ తెలి సర్వాత్మ బ్రహ్మ ఇంకొక బ్రహ్మను తెలుసుకుని సర్వాత్మైనది ఆ ఇంకొక బ్రహ్మ అది సర్వాత్మభావము కలదియా లేనిదియా లేనిది అని చెప్పినట్లయితే ఇది సర్వాత్మభావాన్ని పొందడానికి అవకాశం లేదు కొనుగా అది సర్వాత్మభావము గలదియే అని చెప్పవలసి వస్తుంది అది సర్వాత్మభావం ఎక్కడి నుంచి వచ్చింది దానికి అది బ్రహ్మను తెలుసుకునే సర్వాత్మ అని ఈ విధముగా అనవస్థ దోషము కూడా వస్తుంది ఇవన్నీ ద్వైతులు పూర్వపక్షాలు ఇక్కడ పూర్వపక్షాలు వాళ్ళ శాస్త్రంలోకి వెళ్తే ఇంతలా పుస్తకాలు పెట్టుకుని కూర్చుంటారు అక్కడ పూర్వపక్షాలు కావండి అక్కడ సిద్ధాంతం వీటినన్నిటినీ ఒక ఆచార్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు వేదాంత దేశిక సంస్కృతం తమిళ పేరు వేదాంత దేశిక ఆయన ఆయన ఆధునికుడే అంటే సుమారు పద్దెనిమిది దశతాబ్దం కూడా ఇప్పుడు ఆయన ఏం చేశారంటే శంకరాచార్యుల సిద్ధాంతం మీద దోషములు అని ఒక పుస్తకం ఒకటి మొదలు పెట్టారు వంద దోషములు నేను చూపిస్తాను శంకరుల యొక్క సిద్ధాంతం మీద అని ఒక మొదలు కాదు శత దూషణి మొదలుపెట్టి ఆయన ఏం చేశారంటే శంకరుల భాష్యాలు తీసుకున్నారు శంకర భాష్యాలు ఎదురకుండా పెట్టుకున్నారు పెట్టుకుంటే వాటిల్లో ఇక ఇప్పుడు ఇక్కడ దోషం చూపించాం కదా అనవస్థా దోషం వచ్చింది బ్రహ్మ తెలుసుకున్నది బ్రహ్మ తెలియ బ్రహ్మ విద్య అంటే తెలియబడేది కూడా బ్రహ్మయే ఎన్ని దోషాలు వచ్చేది ఇవన్నీ చికప్ చేసి దీన్ని బాగా డైలైట్ చేసి అది ఒక దోషణము ప్రథమ దోషణము ద్వితీయ దోషణము శంకర భగవద్వాదం యొక్క పూర్వపక్షాలు ఉంటాయి కదా వందలాది పూర్వపక్షాలు ఉంటాయి వీటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఎత్తుకుని ఆయన వాటిని పికప్ చేసి వాటినే డైలైట్ చేసి పుస్తకం అంత మొదలుపెట్టారు ఆయన చూడండి తెలివితే ఉన్నాయి కాబట్టి శంకరాచార్యులను దూషించాలంటే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది భాష్యాల నుంచే వచ్చింది మెటీరియల్ వచ్చింది ఆ తర్వాత ఆయన అరవై మూడు దూషణంలో అరవై రాసి ఆయన కాలం చేశారు పూర్తి చేయలేదా ట్ కంప్లీట్ అది అలాగే మిగిలిపోయింది అప్పుడు దాని మీద శతభూషణి అని ఇంకొక పుస్తకం వచ్చింది అనంతకృష్ణ శాస్త్రి అనే ఎక్వాడు మా నాన్నగారికి మిత్రుడైన అనంతకృష్ణ శాస్త్రి గారు ఆయన చెన్నైలో ఉండేవడం ఆయన శతభూషణి అనే పుస్తకాన్ని కూడా ఈ భూషణి రాసిన పుస్తకంలో ఉండే విషయాలను అన్నిటిని తీసుకుని ఖండించి ఇక్కడ భాష్యాల్లో ఉన్నదే ఈయన డైలెక్ట్ చేసి పెట్టాడు అనేది ఎక్కడికక్కడ నిరూపించుకుంటూ అరవై మూడు అరవై నాలుగో దూషణాలు ఉన్నాయి కదా ఆ దూషణములన్నిటినీ ఖండించేసి మిగిలిన ముప్పై ఆరు దూషణములు గ్యాప్ ఉండిపోయింది ఆయన రాయలేదు ఆయన కాలం చేశారు ఈయనే కల్పించి ఆయన కల్పించే పద్ధతి ఏమిటి భాష్యముల నుంచి పూర్వపక్షంలో అదే కదా పద్ధతి ఆ పద్ధతిలోనే దూషణములను మిగిలిన ముప్పై ఆరు కూడా కల్పించి వందా చేసి వాటికి మళ్ళీ భూషణములను ఖండనములను రాసి శతభూషణి అనే రెండు వాల్యూమ్స్ పుస్తకం నా దగ్గర ఉంది రెండు వాల్యూమ్స్ ఆ విధంగా రాశారు కాబట్టి ఇదో ఈ దూషణములు ఈ విధంగా ఉంటాయి కనుక అనవస్థా దోషం అనేది వస్తుంది తావదు అవిజ్ఞాయ సర్వమభవతి తెలుసుకొని సర్వము అయినది అంటే ఈ అనవస్థా దోషంలో పడి బ్రహ్మ బ్రహ్మను తెలుసుకొని సర్వము ఆయను అన్నప్పుడు తుడిగిన పెట్టి బ్రహ్మకి సర్వాత్మభావం లేదు తెలుసుకున్న తర్వాత వచ్చింది అంటే ఆ సర్వాత్మభావము కర్మఫలముతో సమానముగా ఉంటుంది ఇది తెలుసుకున్న బ్రహ్మ సర్వాత్మభావము కలది అయి ఉండాలి అంటే అది అంతకుముందు తెలుసుకున్న అలా అయి ఉండాలి అంటే అనవస్థా దోషంలో పడతాము సో ఈ విధంగా సమస్యలన్నీ వస్తున్నాయి కొన్ని తెలియకుండా సర్వాత్మ అయింది అన్నారా తెలియకుండా సర్వము ప్రసక్తి లేదు తెలియకుండా అజ్ఞానం వల్ల అటువంటి గొప్ప ఫలం లభించుతా అనేది చాలా అసందర్భము మాట ఎందుకంటే శాస్త్రార్థ వైరుధ్య దోషాది తెలియకుండానే సర్వాత్మభావము కలిగను అని మీరు అన్నట్లయితేనే అని అన్నట్లయితేనే మరి శాస్త్రములు వీటిని చదువుకోవడం దాంట్లో ఆ శాస్త్రము యొక్క తాత్పర్యం ఇదంతా కూడా అసందర్భంగా తయారవుతుంది సో శాస్త్రము వేదము యొక్క అర్థము బోధ దాన్ని పాడు అవుతుంది ఎందుకంటే వేదము సర్వాత్మభావాన్ని బాగా ప్రశంసిస్తూ వివరిస్తూ ఉన్నది దానిని చెడగొట్టినట్లు అవుతుంది వైరుధ్యం అంటే చెడగొట్టడం విరూపంగా తయారు చేయటం వినాయకం ప్రపుర్వాణ అసలు ఇది అవుతుందా వినాయకం ప్రపుర్వాణం రచయాసవానరం అన్నట్లుగా దాన్ని విరూపంగా తయారు చేయటం నేను బొమ్మను తీసుకుని దాన్ని ముక్కు పెట్టే చెవులు పోసే దాన్ని నిరూపమ ఉంటాడు ఆ రకంగా సర్వాత్మభావం అక్కర్లేదండి అన్నట్లయితే ఈ సర్వాత్మభావం గురించి గొప్పగా చెప్పేటువంటి శాస్త్రము దాన్ని చెడగొట్టినట్లు ఈ పైన ఈ చర్చంతో ఇలాగే ఉంటుందండి మీరు ఓటుకు పట్టండి సుమా మీరు కంగారు పడితే అయ్యేవి కాదు ఇంకా చాలా టైం ఉందండి ఇంకా వేడి కూడా ఉంది పైను చేసో దీ ప్రిపేర్ కాదు కాఫీ ఏదో తాగవచ్చుకుంటాం కదా దీని మీద ఇంతకీ అసలు బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మైందనే మనం అంగీకరిస్తాం ఏమి తెలుసుకుంది తెలుసుకోవడానికి ముందు ఎలా ఉంది తెలుసుకున్న ఆ వివరాలన్నీ నేను తర్వాత మంత్రంలో చూడాల్సి ఉంటుంది మంత్రం అందాము బ్రహ్మవా ఇద్ర ఆసీతే తదాత్మానేవా అహం బ్రహ్మాస్మీ తస్మాత్సవతి మీరు అహం బ్రహ్మాస్మే మహావాక్యాన్ని చేరుకున్నారు అవతరికం ఏక అది దోష ఆసరే ఫలానిత్యత్వదోషస్త సరే అయితే కొన్ని తెలుసుకునే సర్వాత్మ అయినది బ్రహ్మాండం తెలియకుండా అయిందనే మాట తీసుకు తెలుసుకునే అయింది అయితే తెలుసుకుని సర్వాత్మభావాన్ని పొందినట్లయితే ఆ సర్వాత్మభావము అనిత్య ఫలమైపోతుంది ఎందుకంటే కర్మజన్యమైన ఫలము కర్మ సాధ్యమైన ఫలము ఇట్లు అనిత్యము విజ్ఞాన సాధ్యమైనది కూడా అసలు సాధ్యమంటే అనిత్యం ఏ సాధ్యమైనా సరే అనిత్యమే కర్మ సాధ్యం కానీ విజ్ఞాన సిద్ధానికి ఉపాసన నర్థం ఉపాసన చేతలు మీరు లోకలైన లభించిందనుకోండి అవి పోతుంది ఉపాసన చేత లభించిన లోకం కూడా నిత్యంగా ఉండదు వీళ్ళు ఏమంటారంటే నిత్యమే అని చెప్పేస్తారు ఈ నిత్యమే అంటే కర్మఫ కర్మఫలమైన స్వర్గము నిత్యము అని ద్వైతవాడు చెప్పేస్తారు మీరు పూజలు అందరూ ఇంకా అక్కడ పర్మనెంట్గా ఉండిపోతారని ఈ ధోరణి అబ్రహాం ఇబ్సైట్స్ నుంచి వచ్చింది వేదల్లో లేదు వేదంలో మీరు కనుమ చేసిన స్వర్గాన్ని పొందితే క్షినీటిదే మృత్యులు పొంది మళ్ళీ వచ్చేస్తారని వేదంలో చెప్పాడు అపస్వములు చెప్పాడు అలాగే అంతటా శాస్త్రంలో అలాగే ఉంది అదే గీతలో కూడా వచ్చింది కానీ అబ్రహాం విప్సైట్స్కి మీరు వెళ్తే అక్కడ సమూహారోధన మీరు గేట్ క్రాష్ చేసి స్వర్గంలోకి వెళ్ళిపోతే ఇంకా బెర్మనెంట్ అయితే ఇంకా మళ్ళీ నలిసి రావడం అనేది ఉండదు వాళ్ళు అలా పెట్టుకున్నారు దాన్ని వీళ్ళు తీసుకున్నారు ఈ వైకుంఠవాదులు కైలాసవాదులు దాన్ని తీసుకున్నారు వీళ్ళ ఈ ద్వైతంలో అనేక అంశములు ఈ క్రిస్టియానిటీ స్పిరిట్ నుంచి వచ్చాయని మహాత్ములు రాసిపెట్టారు మరి మీకు ఒకటి చూస్తుంది వస్తుంది వీణానికి కుంభం సో వీళ్ళు తీసుకున్న ఈ ద్వై ఎందుకంటే ఈ అబ్రహామి క్షైట్స్ చాలా భేదబుద్ధితో ఆ భేదబుద్ధి అంతా వీళ్ళు తెచ్చుకోవచ్చారు కాబట్టి అక్కడ వారికి ఆ స్వర్గం పర్మనెంటు ఇక్కడ మనకి వైకుంఠం పర్మనెంటు అలాంటి ఐడియాస్ ఆ ఐడియాస్ అక్కడి చేసిన ఐడియాస్ యాక్సెప్ట్ అవున ఐడియాస్ కావు కాబట్టి ఫలానిచ్చత్వ దోషాన్ని క్షిణించారు దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే ఏ దోషమూ ఉండదు ఎదరెదర దాన్ని ఆ ఫలానిచ్చత్వ దోషాన్ని ఎదర పరిష్కరిస్తారు వెంటనే పరిష్కరించటం లేదు అని ఏమంటున్నారంటే ైకోపి దోష ఒక్క దోషం కూడా లేదే అనవస్థా దోషము లేదు కర్తృకర్మ విరోధ రూపమైన దోషము లేదు ఫల అనుచత్వ దోషము లేదు ఏ దోషాలు లేవు ఒక్క దోషం కూడా లేదు ఎందుకు లేదంటే అర్థ విశేషో బ్రహ్మ తెలుసుకోలేను అని బ్రహ్మను తెలిసి సర్వాత్మభావమును పొందాను అని ఇంకో మాట వీటిల్లో ఏ ఒక్క దోషము కూడా లేవు ఎందుకంటే ఆ వాక్యములకు ఒక విశిష్టమైన అర్థము కలదు సృష్టియుక్తముగా ఒక విశిష్టమైన అర్థము కలదు నువ్వేదో స్థూలంగా సృష్టి ఇలాంటి అర్థం వస్తుంది దోషం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కానీ అది అర్థం కాదు మరింత లోకైన విశిష్టమైన అర్థము దానికి కలదు అది మేము ఎవరిని నిరూపిస్తాము అభిప్రాయం సో బ్రహ్మ వై అంటే ఇది నిశ్చయముగా ఇదరు ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము బ్రహ్మ ఆశీతి బ్రహ్మయ్యి ఉండేది సృష్టికి ముందు బ్రహ్మ ఉండేదని కాదు అది పురాణం పురాణం ఎలా ఉంటుంది సృష్టికి ముందు ఎవరున్నారు బ్రహ్మదేవుడు అది పురాణం ఇది పురాణం కాదుగా ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము ఆశీతో ఉండేను ఈ జగత్తు ఉండెను సృష్టి పూర్వం కూడా ఉండను ఎలా ఉన్నాను ఇప్పుడు మీకు కనబడి ఇట్లా ఉండను కాదు మరి ఎలా ఉండను బ్రహ్మ ఆశీ బ్రహ్మయ్య ఉండే ఈ ఆభరణములన్నీ సృష్టికి పూర్వము ఉండను ఉండరు కదా లేదు లేకుండెను అంటే శూన్యుట్టేయని చెప్పాల్సి వస్తుంది ఆభరణము శూన్యుధి కుట్టాయా లేదు ఏది ఉండనో దాని నుండి పుట్టేది అంటే ఏ రూపముగా ఉండనో ఆ రూపము నుండి పుట్టేది ఆభరణములన్నీ కూడా బంగారముగా ఉండను బంగారం నుండి పుట్టేది అలాగే ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము వై నిశ్చయముగా బ్రహ్మ ఆశయించు బ్రహ్మ ఏమి ఉండను ఆ బ్రహ్మ ఏం చేసింది తెలుసుకుంది తే ఆ బ్రహ్మ తెలుసుకుంది తెలుసుకోవాలి మేము చేసాము చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు ముందుకోవాలి సో నేను ఇది చేశాను అని గొప్పలు చెప్పుకుంటా సోమయాగి అని పేరు పెట్టుకుంటాం పెట్టుకుని సభలో అదే సోమయోధులుగా రండి మీరు ముందు దక్షిణం తీసుకోండి అని ఆయనకి సంభావన ఇస్తారు ఇది ఆల్ మై ఏమంటారు నేను సోమయాగము చేసినాను అని అంటారు అంటారు ఏమన్నా నేను చైనా చేశాను నన్ను వీరు పెట్టి సోమయాదులకి ముందు ఎలా ఇస్తారంటారు అయ్యయో చైనులు గారు ఉన్నది అక్కడ అయితే సోమయాదులు గారు మీరు ఒక్కసేపిన ఆగండి ఆయన ఆగుతారు కోపం ఎందుకంటే చైన అంతకంటే పెద్ద యాగం అయ్యా చైనులు గారు దయచేయండి మీరు ముందు దక్షిణ సంభావన తీసుకోండి అందుకని ఇంకొక ఆయన నేను వాడిపేయి ఇక్కడ ఉంటే మీరు నన్ను పక్కన పెట్టారంటే అయ్యయో చైనులు కూడా అంటారు అయ్యయో నన్ను నాకెలా ఇస్తారండి ఆయన వాడిపేయి అని వాటిపోయింది సో వీళ్ళందరూ కూడా మేము ఇది చేసాము అది చేసామో అని చెప్పుకుంటాం అలా చెప్పుకోవడం ధర్మమే దాంట్లో అధర్మమేమి తప్పేమే కాదు ఇప్పుడు సందర్భంలో నేను చేశానని చెప్పుకోవాలి చూస్తే చెప్పుకోవాలి అవసరం అవసరం అస్తమానం చెప్పుకోకూడదు టైం వచ్చినప్పుడు చెప్పుకుంటే ఎక్కడ గుర్తుంది దాచిపెడితే ఎక్కడ గుర్తుందే చెప్పుకునే టైం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి నేను ఇది చేశాను అది చేసానని మనం చెప్పుకుంటాం తర్వాత గృహస్థులు కూడా నేను ఇల్లు కట్టాను అని చెప్పి ఉంటారు ఓ ఇల్లు చూపిస్తాను పూర్వం అలా ఉంది ఇప్పుడు ఒక ఇల్లు అందరి ఇల్లు కడతా పూర్వం అలా ఉంది ఇల్లు కట్టి చూడు వందలో ఉంది హైదరాబాద్లో ఇల్లు కట్టేవరా అని అడిగేవారు గ్రామస్తులు అలా అడిగేవారు కట్టాను అంటే మీరు సమర్థుడు నేను బాగా లంచం అంటే మంచి చాలా సంతోషం మాకు బాగా లంచం జరుగుతూ ఉంది అలా ఉండేవారు టోటల్లీ కరప్ట్ సొసైటీ అంచం దొరికిందంటే వాడు గొప్ప వాడికింది లెక్క నాకు బాగా గుర్తు ల్యాబొరేటరీలో పనిచేసుకోండి వారు మా మిత్రుడు ఒక అతనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం వచ్చింది చిన్న ఉద్యోగం ఏవో ఏం డబ్బు ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ పరీక్ష రాసి అసైతే ఏదో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగం ఇక్కడ ల్యాబొరేటరీలో మామూలు ఉద్యోగం ఇప్పుడు దానికి వెళ్ళాలా ఉద్దా అని మీమాంస వచ్చింది మీమాంస వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి తప్పకుండా వెళ్ళవలేను అనే అందరూ బంధువులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లంచములు బాగా దొరుకుతాయి కనుక తప్పక వెళ్ళబోలేను సొసైటీ అలా ఉంది అప్పుడు నరేంద్ర మోడీ గారిని తలుపుకున్నప్పుడల్లా నాకు జాలి ఆయన దీన్ని ఇప్పుడు చీపులు కట్టు పట్టుకుని తిరిపేయాలని నేను అందరినీ దుద్ధి చేయాలి చూడాలని గౌరవం వస్తుందా సో మొత్తానికి తెలుసు నేను ఇది చేశాను ఇల్లు కట్టాను లేకపోతే పిల్లలకి చదువు చెప్పించాను లేకపోతే అమ్మాయిలకి పెళ్లి చేసి చదువు చెప్పిందో అంత పెద్ద ముఖ్యం కాదు పెళ్లి చేశాను ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేశాను ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేశాను ఎంతో బృహస్థుడు అలాగ ఈ క్రియాకలాపం కింద నలిగిపోతూ ఉండే ఎప్పుడు అలాగే ఉంటాం ఏ ఇది చేశాను అది చేశాను చేయడం కాదు ఇక్కడ తెలియడం నువ్వు చేసినవి అలా చేసావు నీకు ఏమైనా తెలిసిందా నాకు తెలియడం మాట ఆ బ్రహ్మ ఉంది కదా దానికి ఏమైనా తెలిసిందా నాకు తర్వాత తెలుసుకుంది ముందు బ్రహ్మకి ఏమన్నా తెలిసిందా తెలిసిందో కావే అది తెలుసుకున్నాను అదే కంటే నిధు ధాతువుకి లంగం విధు ధాతూకి విధు తే గుణ వస్తుంది అడాగణ వచ్చి అవే అవుతుంది అవేది ఓ తాపుతుంది ఓ తాపు అవుతుందండి హన్యాభ్యో లేదు ఏదో ఒక తాపు పోతుంది ఏదో సూప ఓ తా ఓ తాపుతుంది ఆయన సంయోగాంతశ లోప ఒక ప్రకారం పోతుంది ఓ తా తాయో దాయో రెండో ఒకటే అదేటంటే తెలుసుకోలేము ఇంతటి ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఎవరికి తెలుస్తుంది ఆత్మానం అదే తనను తాను తెలుసుకుంది ఏమని తెలుసుకుంది తనను తాను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో తెలుసుకున్నది బ్రహ్మ దేనిని తనను ఏమని నేను పోయిన తత్వము అని తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ తెలుసుకున్నది తెలియబడేది ఒకటే అవుతుంది నేను కథ చెప్పాను కథ చెప్పాను చాలాసార్లు ఒక రాజ ఒక రాజుగారి కొడుకు ఉయ్యాలలో ఆడుకునే రోజుల్లో బంధిపోటు దొంగలు వాడిని చనిపోతారు కానీ వాళ్ళు పట్టుబడతారు మంత్రి గారు వాడిని గుర్తుపట్టి వారికి బోధ చేస్తారు నాన్న నువ్వు బంధిపోటు దొంగ కుమారుడు కాదు నువ్వు సాక్షాత్తు మహారాజు గారి కుమారుడవు అని బోధిస్తావు ఇప్పుడు వాక్య ప్రయోగం చేయొచ్చు ఏమని చేయొచ్చు రాజకుమారుడు తెలుసుకున్నాను చాలాను తెలుసుకోలేను చానాను రాజకుమారుడని తెలుసుకోలేను అంతే కదా దీంట్లో ఈ దోషం ఆ దోషం ఆ దోషం ఇన్ని దోషాలు ఉంటాయా ఏం లేవుగా అనవస్థా దోషం అనిచ్చత్త్వ దోషం ఇక్కడ పరిస్థితి అంటే తరపడిందా ఇప్పుడు కాబట్టి వాక్యం ఇందాక బ్రహ్మ తెలుసుకోలేను బ్రహ్మను తెలుసుకోలేను ఆత్మగా తెలుసుకోలేను తెలుసుకుని ఏమైంది బ్రహ్మయ్యను సర్వాత్మంటే బ్రహ్మయ్య బ్రహ్మంటే సర్వాత్మ కూడా కాబట్టి తెలుసుకున్నది బ్రహ్మ తెలియబడినది బ్రహ్మ ఫలము తెలియ తెలుసుకోవడానికి ఫలము సర్వాత్మ భావం కూడా బ్రహ్మత్వమే అది కూడా బ్రహ్మే రాజకుమారుడు తనముతాము రాజకుమారుడుగా తెలుసుకుని రాజకుమారుడు ఆయను అర్థ విశేషోప్రత్యేకంగా దుసరా ఈ రైతులు లేవనెత్తే దూషణములపై ఈ దోషాలు ఏమీ లేవు మీరు అబ్బులు పట్టండి దానికి ఒక ప్రత్యేకమైన అర్థము కలదు అని అన్నారే అవ అది అలా ఉంది ఇప్పుడు సరిపడిందండి ఇప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబట్టి నేను బ్రహ్మను అమ్ముతున్నాను బ్రహ్మ అంటే పూర్ణము అర్థం పరిచ్ఛేదరహితమైన తత్వమును నేను అవుతున్నాను అని ఆ బ్రహ్మ తెలుసుకున్నాడు తెలుసుకుని తాను పూర్ణమైపోయింది తస్మాత్ త్రహ్మ సర్వమభవత్ పూర్ణమంతంగా సర్వము అవుతా ఆయుధముగా ఆయుధి అని వాళ్ళు ఇంకా అవతారిక ఎది కిమపియ్రహ్మ సర్వమభవేమంటే ఆ బ్రహ్మ ఏమీ తెలియకుండా సర్వమైందా లేక తెలుసు ఇప్పుడు తెలుసుకుని సర్వమైందా అంటే తెలియకుండా ఏమవుతుందోండి తెలియకుండా అనే పక్షాన్ని పక్కన పెట్టండి ఏదో తెలుసుకునే సర్వమైనది సరే మంచిది అలాంటి పక్షంలో వృక్ష మహా ప్రశ్న వేస్తున్నాం ఏదైతే కిము తద్బ్రహ్మ అలే ఆ బ్రహ్మ తెలుసుకుని సర్వాత్మ అయింది అంటున్నారు కదా ఏమిటి తెలుసుకుంది ఆ బ్రహ్మ కిము దేని తెలుసుకుంది యస్మాత్సర్వమభమీ దేనినో ఒకదానిని తెలుసుకుని సర్వము అయినది అని మీరు చెప్తున్నారు కదా దేనిని తెలుసుకున్నది అని మేము ప్రశ్నిస్తున్నాము చోదితే ఈ విధముగా ప్రశ్నించగా సర్వదోషానాగంఠితం ప్రతివచనమాహా ప్రత్యుత్తరమును చెబుతున్నారు ఎవరు శృతి శృతి ప్రతివచనమాహ ఎటువంటి ప్రతివచనము తెలుసునా మీరు చెప్పిన దోషములు కానీ లేక ఇంకా ఏదైనా దోషములు కానీ ఎటువంటి దోషములు ఇసుమంతైన లేని ప్రతివచనము చెప్తుంది గంధము అంటే లేశము అని అర్థం అనాగంధితం అంటే వేషమైన దోషములు ఏ దోషములు కూడా లేని ప్రతివచనము స్మృతి చెప్తుంది ఏమంటుంది బ్రహ్మవా ఇదే వచ్చినా ఆశించారు మొదటి ఇది మహావా్యం యజుర్వేదం నుంచి వచ్చిన అహం బ్రహ్మాస్మి అని అది అలా తెలుసుకుంది కదా ఇటీ మహావాక్యంలో ఉండదు ఇది అదే అని తెలుసుకోలేను ఇది అదే కాబట్టి ఆ ఇటీని తీసే అని తెలుసుకునేను అని ఆ వాక్యం కన్వేట్ చేయడం కోసం పెట్టినమాట కాబట్టి దీన్ని తెలుసుకున్న దేవుటి అహం బ్రహ్మాస్మి నేను పూర్ణులను అడుగుతున్నాను అని తెలుసుకున్నాను మీరు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మన మానసికమైన క్లేశములు పొందినప్పుడు మరి కాయక్లేశం మాట ఏమిటంటే కాయక్లేశం కూడా మానసిక క్లేశ అంతర్గతంగానే ఉంటుంది మీరు మానసిక క్లేశానికి పరిష్కారం చూసుకుంటే కాయక్లేశ పరిష్కారం దాదంతటం లేదు ఇంకా కాదండి నొప్పు ఉండేది నొప్పికి లక్ష మందులు ఉన్నాయి మీకు నొప్పి గురించి చెప్పలేదు కాదండి అది మానసిక క్లేశము అది సాయక్లేశం కాదు చచ్చిపోతానని భయపడేది ఎవరు దేహమా మీద దేహం భయపడటం లేదు కదా దేహము కాని మీ కాయక్లేశం కాదు మానసిక క్లేశం కాయక్లేశం ఒక్కటే నొక్తి తల నొప్పి మోకాలు నొక్తి వీటిని కాయక్లేశములో ఉంటాయి ఆ కాయక్లేశములకు వేదాంతం ఉపయోగపడదు మోకాలుపులు వేదాంతం బాగుంటుంది కానీ మోకాలు మృతి వల్ల కలిగే బెంగను ఒక రకమైన అసంతృప్తిని మన ఇంద్రంలో దేవింద్ర అహి మోకా కూర్చొని పడుతున్నాం అనేటువంటి ఒక దుఃఖాన్ని వేదాంతం అవుతుంది కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు మానసిక క్లేషము అనుభవానికి వచ్చినా అలా వస్తూ ఉంటుంది రోజులో ఒకసార్లు వచ్చినా మీరు ఆశ్చర్యపడకండి ఎప్పుడు వచ్చినా కళ్ళు మూసుకుని అహం బ్రహ్మాస్తిని అనే వచనాన్ని భావన చేస్తే నీకు మానసిక క్లేషము తొలగిపోవచ్చు ఓంకార స్వామి ఓంకారంలో మహాత్ముడు ఉండేవారు ఆయన ఏమనేవారంటే నువ్వు సత్యాన్ని పట్టుకోవాలనేవారు నువ్వు అసత్యాన్ని పట్టుకోవద్దు నువ్వు ప్రారంభం ప్రారంభమే అసత్యాన్ని పట్టుకుంటే నీ బొత్తుకంతా అసత్యంగానే వినిగిపోతుంది నువ్వు సత్యాన్ని పట్టుకోవద్దు నువ్వు దేవుడు అంటున్నావు ఈ దేవుడు ఎలాంటి దేవుళ్ళని నువ్వు పట్టుకోవాలో తెలిసినా సత్యము అనే కేటగిరీలో పని పట్టుకోవాలి ఆ ధ్యానము అనే పుస్తకంలో ఇదంతా ఉంది నాది పుస్తకం ఒకటి ధ్యానము అని సో అదంతా ఆయన అంటాడు నువ్వు దేవుడు అన్నప్పుడల్లా సత్యము నిర్వచనంలో అది దేవుడు సత్యము అంటే ఎప్పుడు సత్యమవుతాడు ఆత్మరూపంగా భావన చేసినప్పుడు మాత్రమే సత్యమే నువ్వు ప్రారంభంలోనే భేద బుద్ధితోటి భావన చేసినట్లయితే ఆదిలోనే హంసవాదు అన్నట్లుగా నువ్వు వేసిన మొదటి అడుగులోనే భేదము అనేటువంటి అసత్యాన్ని చొప్పించినట్లయితే నీ బతులంతా భేదంలోనే నిమిడిపోతావు కాబట్టి నువ్వు ఆరంభంలోనే సత్యం పెట్టుకో అహం బ్రహ్మాస్మి అని ఆయన నాకే ఆ బోధం ఎంతటి ఆత్మవిశ్వాసం లేకపోతే అలా బోధించగలుగుతారని మహాత్ములు కాబట్టి ఆ విధంగా మీరు అహం బ్రహ్మాష్మి అని అనుకోండి ఒకసారి అనుకుని చూడండి అనుకుని చూడండి అహం బ్రహ్మాస్మీ అని అనుకోండి అనుకుంటే మీకు తేడా కనపడుతుందో కనపడదో అని చెప్పండి తేడా కనపడుతుంది ఎందుకంటే మీరు ఏమిది కల్పించుకుని తద్వారా ఏదో లాభాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు ఉన్న సత్యాన్ని దౌగాయించి దాన్ని ఒకటికి నాలుగు సార్లు అనుకుని తద్వారా ఊరట పొందటానికి మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము సఫలమై తీరు అలా కాకుండా ఎవరి దగ్గరకు వెళ్ళి దాయిత్ కట్టించింది బుధాన్ని కట్టుకున్నారనుకోండి ఇక్కడ ఎలా కట్టుకున్నా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉన్నారనుకో అప్పుడు మీ ప్రయత్నము సఫలం అవ్వదు అది సాయత్ దానికి తాయ్ మీ దుఃఖం అలాగే ఉంది అలా లాభం లేదు ఒక ఆయన హనుమంతుడిని అలాగే వర్కౌట్ కాదు అది ఒక హ్యాబిట్ మీద తయారవుతుంది తప్ప మధ్య అంటే అవ్వచ్చు దాంతో తప్పేం లేదు హనుమంత్ భక్తి ఉండడం మంచిదే కానీ ద్వైత బుద్ధితోటి మీరు ఎంతకాలం అని అలా చేస్తారు కాబట్టి ఎప్పటికైనా అద్వైతాన్ని అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ద్వైతము అసత్యం అద్వైతమే సత్యం కాబట్టి అహం బ్రహ్మాస్మి అని మీరు అనుకుని పోకండి అసలు అనుకుని పోకండి అహం బ్రహ్మాస్మి వాళ్ళు ఎవరో నన్ను తిట్టినారు అప్పుడు వెంటనే మనసుకి కష్టం అనిపిస్తుంది మీ దగ్గర సర్వీస్ తీసుకుని మిమ్మల్ని తిట్టారు అనుకోండి మీకు కష్టం అనిపిస్తుంది కదా సర్వీస్ తీసుకున్నప్పుడేమో నమ్మేసి పొగలేసి తీసేసుకుని తర్వాత అది పరగడుపులు పడిపోయి పౌష్యంగా ప్రవర్తించారనుకోండి మీకు కష్టం అనిపిస్తుంది కష్టం అనుకునే మీరు ఏం చేయాలి వాళ్ళతో మాట్లాడితే కష్టం మరింత మీరు కనుక వాళ్ళని ఆశీర్వేదం పంపించేసి వాళ్ళకి ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంలో కూర్చొని మీరు ఇంత మాట అంటారా నా మనస్థుతి కష్టంగా ఉంది అని అర్చించినప్పుడు ఒకసారి అది పక్కన పెట్టి అహం బ్రహ్మాష్మి అని మీరు అవసరం చూడండి ఏమవుతుందో